కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఒకటి కరుణించవే నిజగతి బోధించవే హరి నిన్ను కొలువక అలసి ప్రాణి కలలో ఇంతుల కలసినట్లనే వెలి కాంతలతో లలి ఇందుకుగా లంపటములబడి పలుమారు బడలి ప్రాణి నిన్నటి అహార నిజరుచివలెనే అన్నువ ఇప్పటి అహారము ఎన్న నిందుకే ఇడుమల పొరలుచు కన్న గతుల కడుకలగి ప్రాణి పరుషము సోకిన బంగారము వలె పరమ భాగవత పట్టములు అరయగ శ్రీవేంకటాధిప నీ కృపా ఇరవు గని తుదకెక్క ప్రాణీం